అది ఎలాంటిది అంటే సూక్ష్మంగా చూసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ఉండే కాయిల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నప్పటికీ ఆ కాయిల్ చెందినది కాదు ఇట్ ఈస్ ఆపరేటింగ్ కాయిల్ బట్ నాట్ ఆఫ్ దిల్ ఆకాశం ఘటంలో ఉంటుంది కానీ ఘటనకు చెందిన ఇట్ ఈస్ ఇన్ నాట్ ఆఫ్ ది పార్ట్ Coming to attention, it operates through brain cells, but it is not of the brain cells. And I am going to listen, I am going to read, egoic movement, personal movement, you can know it will be, attenuation under the impersonal movement. You are not a person. You are a person called it, egoic state called it, attenuation under the egoic state called it, because you can pay attention to the ego. and so like ancha pano upunaithe adu personal kaadu danne impact cheyadu adu thoraga vachche adu costum kaadu di universal kaabate attention is universal desire in situativity and continuity are personal okay so when you identify with the reflexes of the brain యూ ఆర్ ఆర్ మాదా యూ ఆర్ ఇన్ డిజైర్ మోడ్ ఆర్ ఇన్సెరిటీ మోడ్ ఆర్ కంటిన్యూటీ మోడ్ ఆ మోడ్స్ అన్ని కూడా మీకు దుఃఖాన్ని ధైర్యాన్ని కనిపిస్తాయి ఆ మాదా మీరు అటెన్షన్ అటెన్షన్ మోడ్ లో ఉన్నప్పుడు యూ ఆర్ మాదా మాదా చేయ ఇదే దృష్టాంతం దృష్టాంతం అలాగే చెప్తారు నేను ఏదో సతమతమవుతూ ఉన్నాను ఏదో పని చేసుకుంటూ నా కర్సనాల వరకు ఏదో చేసుకుంటూ ఉన్నాను ఈ లోపల ఎవరిలో పాపం కష్టంలో ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇష్టాలతో చెప్పిన నా కర్సనల్ కథ చెప్పట్లేదు మీకు ఒకటే అంటే నేను మీరు అని ఇష్టాలు వస్తే ఆ మనిషిని చూడగానే నేను నా వ్యక్తిగతమైన సమస్యని విస్మరించాను అది పక్కన పెట్టి ఆ మనిషి చెప్పిన దాన్ని డైరెక్ట్గా విని అతనికి ఆ వ్యక్తికి మనం ఒక సేవ చేయాలని అనిపించింది అకనుషణంతా అతని చెప్పే మాటలు అతని సమస్య దానికి నేను చేయగలిగిన పరిష్కారము నేను చేయగలిగిన సేవ దాని మీద చాలా ప్రేమగా నేను ఆ వ్యక్తి విద్య సర్వీస్ చేశాను ఆ వ్యక్తి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అంతకుముందు చేస్తున్న అతని సమస్య మళ్ళీ మన అప్పుడు నాకు అనిపించింది విటీ లెస్ట్ అంతా కలిసి ఫైవ్ మినిట్స్ అతను ఆ వ్యక్తి దానికి రెండు నిమిషాలే ఉన్నాడు రెండు నిమిషాల్లో వన్ మినిట్ లో అతను సమస్య చెప్పాడు వన్ మినిట్ లో నేను జేసీపీ చేసేశాను ఈ ది కల్ లెఫ్ట్ మొత్తం అంతా కలిపి ఫైవ్ మినిట్స్ మూవ్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్ సార్ ఈ ఫైవ్ మినిట్స్ మూవ్మెంట్ లో ఐ కుడ్ సీ ది ఎన్ ఇయర్ టూ మినిట్స్ ఎన్ ఇయర్ వన్ Later, one and a half of minutes, there is also again personal movement. But in between two minutes, you said that, that was impersonal. And not unfortunately, that was love, yes. drama. And also, Adi Daigogantai. Dhani Daigogantai. You may just turn it over, you know, how to be taken? Adi Daigogantai. Totally, I was very, very, ఆ విగ్రహం చూస్తే మీరే హృదయం ప్రేమ అనుకూరించినట్లయితే ఆ విగ్రహం దేవునికి ప్రతీక అవుతుంది సింబల్ అవుతుంది అప్పుడు కూడా ఆ విగ్రహం చూస్తే మీకే ప్రేమ అనుకూరించడం అనుకోండి ఇటు హ్యాక్ లేవు అదే ప్రతీక అని చెప్పేతనే విగ్రహం పట్టుకు ఊరంతా ఊరేగించడం అన్నది ఆఫ్ యాక్టివిటీస్ అని పెద్దలు కొంతమంది దాని మీద క్వశ్చన్ డిమోన్ హార్ట్ పర్పస్ విట్ మూమెంట్ యూ పేషన్ ఈగో మూమెంట్ పోతుంది జెన్షేషన్ ట్రాన్స్జెండ్ అయిపోతారు ఈగోని ట్రాన్స్జెండ్ అయిపోతారు ఈగో అదర్ అయిపోతుంది ఈగో ఇస్ అదర్ యూ హెడీ ట్రాన్స్జెండెడ్ ఆ ట్రాన్స్జెండర్ ఏదైతే ఉన్నదో అది మద్ ఆనంద స్థితి ఆ మద మీరు ఈ బ్రెయిన్ మూమెంట్ తోటి ఐడెంటిఫై అయినప్పుడు మీరు ఆ మద ఒకే చేత అస్సం మదామతం లేరు ఆత్మస్వరూప నిష్ట గలవాడు తెలుసుకోవాలంటారు తప్ప మరి ఎవరు ధరలు తెలుసుకోవద్దు ఈ సంసారంలో ఏం తెలుసుకుంటారు వాడు ఓహం వాళ్ళకేం తెలియదు వాళ్ళకి ఏం తెలీదు అనడానికి కూడా మన కానీ వాడు అన్నల వ్యక్తి నా అంత పండితులు అని చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ తప్పట్లు చూసి ఓహో ఇది చాలా యుద్ధంగా ఉందని అనుకోవడానికి తప్ప లేకపోతే కహకం ఆత్మతత్వాన్ని ఎవరు తెలియదు చేసింది అని చూడండి ఇక్కడ ఆశీనో గౌరవం మృతి పరస్పర విరుద్ధ లోపే శ్లో ప్రమాణ శయానో వ్యాపి మదశ్చ మరి పరస్పర విరుద్ధర్మాలు ఉన్నాయి కదా మరి మంత్రం ప్రమాణమా ప్రమాణమా ప్రమాణమే ఎందుకని ఉపాధివశించే కల్పనా ఒక ఉపాధి నిమతి ఆసీన అని చెప్పినా ఇంకో ఉపాధి నిమతి ఇంకొక రకంగా దాన్ని మనం కల్పించవచ్చు దూరము మనకి అని కల్పించవచ్చు నేను ఆశ్చర్యపోయింది ఏమిటంటే ఈ మంత్రంలో ఫస్ట్ హాఫ్ తీసుకుని కథయోగము అని పేరు పెట్టి దానికేమో ఇలాంటి తల్లకిందులర్థం అంటే పదవాక్య ప్రమాణ విరుద్ధమైన అర్థం పదశాస్త్రము వాక్యశాస్త్రము ప్రమాణ శాస్త్రము ప్రమాణ శాస్త్రం అంటే న్యాయ విశేషత పదశాస్త్రం అంటే వ్యాకరణం వాక్యశాస్త్రం అంటే మీమాంస వీటి వీటి యొక్క న్యాయమును అంటే వాటి యొక్క లాజిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నీటిని తొంగలో తొక్కి ఏదో అర్థాన్ని కల్పించి చెప్పడం కల్పితమైన అర్థం ప్రాక్టికాలిటీ ఏమీ ఉండదు దానికి అలా వీడు కల్పించుకోవడమే తప్ప పుస్తకం చూపిస్తాడు పుస్తకంలో రాసి ఉంది కాబట్టి ప్రమాణం వీడి లాంటివినే పొరపడు రాసింది పుస్తకం సంగతి మనం ఉండవలతో ఉంది కాబట్టి చాలా చిత్రమైనటువంటి మాత్రం ఇటువంటి పరస్పర విరుద్ధావిషములతో గుడి ఉన్నది కనుక అంత మాత్రము చేత అప్రమాణం దానికి వీలు లేదు ఇంతకీ జగన్య గుడు పరమాత్మయా మద ఆ మధ అరే పరమాత్మ వాడే సంస్థ జీవుడే శివుడు శివుడే జీవుడు శివుడు స్వరూపాన్ని విస్మరిస్తే జీవుడు అవుతాడు జీవుడు స్వరూపాన్ని పెంచుకుంటే శివుడు అవుతాడు శివుడు శివుడి మీద ఒక కథ ఉండదు కథడి కథ శని నేను పట్టుకుంటానంటే నువ్వు నన్నేం చేయలేమన్నట్టే కృష్ణగా రేపు పట్టుకుంటానంటే నేను వెళ్ళి తోరణలో తాగుతుంటాడు శివుడు చెట్టు తోరణలో ట్వంటీ ఫోర్ అవర్స్ అవును శరీరంలో బయట వస్తాడు శని అని ఏం చేయలేదు అప్పుడు శని అంటాడు ఏం చేయలేదు కూడా నేను త్వరలో పడుకోబట్టి నేను కదా అని అని శని అంటారు ఇది కథ సరిగా అదే విధంగా శని పట్టుకుని తన స్వరూపాన్ని విస్మరించి త్వరలోకి పోయేటంటే జీవుడు అనే త్వరలో పనుంటే జీవుడు తన స్వరూపాన్ని తెలిసి బయటకు వస్తాయి వాడే శివుడు అంతా విమక్షణం పట్టు పరస్పర అనొచ్చు ఎస్ యువర్ రైట్ అటెన్షన్ ఈస్ సాక్షి అయితే అటర్షన్ అన్నప్పుడు దాని అర్థం దాని వివక్ష ద థింగ్ ఈస్ బీంగ్ పాయింటెడ్ అవుట్ ఈస్ క్వైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సాక్షి సాక్షి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ లు కెట్ బ్యాక్ అని చెప్పే సందర్భంలో సాక్షి అంటారు అని చెప్పే సందర్భం అదిదేనండి అదే కానీ అవి సినాలిష్ మాత్రం కాదు సినాసారి మాత్రం నేను పెట్టుకోవచ్చు సినాలింసు కాదు పర్యాయపోవడం కూడా కాదు అది అర్థం వేరే ఉంటుంది కానీ స్థితి ఉపాధి వశా సంసారిత్వం అపదమార్థత ప్రజాపతి గారు ఉంటే ఉపాధిని పెడితే సంసార అయిపోతారు పరమాత్ ఉపాధి పక్కన పెడితే పరమార్థంగా చూసుకుంటే సంసారి స్వతహారా ప్రజాపతి స్వతహ సంస్కృతంలో స్వతహ అనే తెలుగులో స్వతహా అనే అర్థం ఎందుకంటే అది పాపులర్ యూసేజ్ తెలుగు స్వతహాగా అంటే తనంత తానుగా అని అర్థం నాండి తనంత తానుగా అంటే తాను ఎంతో అడిగే ఉండాలి దానికి చర్మలు బలలో కట్టకూడదు అది స్వతహ్ దీని మీద బరువు తోడ్చడానికి అది స్కేల్స్ ఉంటాయి కానీ నేను ఎవరు ఉన్నారనుకోండి ఎక్కువ బరువు చూపించడం కోసమని గూట్లు సూట్లు అన్ని వేస్తుంది అన్నీ కూడా ఇంకొకరి కేజీ మరి అది స్వతహ కాదు స్వతహా ఎంత అన్నది చూసుకోవాలి మామూలు వస్త్రాలకి రెండు పౌండ్లు మైనస్ చేసి అది స్వతహా బరువు అని చెప్పాలి అలాస్ చేయాలి అలాగే ఈ ఉపాధి లక్షణాల నుంచి పెట్టుకుని నేను తండ్రిని కొడుకును ఇది గుర్తుకలుతాడు నేను తల్పే కొడుకు మేము నేను అల్లుడిని వాడు మామగారు మేము మామగారిని ఇంకేమే తింటూ ఉంటాడు అరే ఇది కలిపి కలకపోతుంది ఇది అనుకోకుండా వచ్చి పంట ప్రారంభ దత్త ఇది రసార్థకాలు తెలుసుకోవడానికి పిండి మొక్కలు వేస్తూ ఉంటాడు కదా చెప్పిన వాడిని ఏ విధంగా ఆయన అలాగే ఇస్తారంటారు తప్ప కూడా చేయరు స్వతహాగా వీడు వీరికి ఉన్నాయని లక్షణాలన్నీ తగ్గిపోతూ అదురు మామీ స్వతహగా ఉన్నాయని వీడు తెచ్చి పెట్టుకున్న వాళ్ళని తెలుసుకోలే ఉందా స్వతహగా ఏమిటి మన మాట కాదు అనే మన మాట కూడా అంతే హిరణ్య గర్భ హిరణ్య గర్భుడు ఈ రకంగానే ఏకత్వాన్ని చెప్పచ్చు లేదా అనేకత్వాన్ని చెప్పచ్చు అలాగే హిరణ్య గర్భుడు ఆయన మొట్టమొదటి ఆయనే కూర్చాడు హిరణ్య గర్భ సమవర్వే ఆయనే ఉన్నారు ఏకత్వం చె ఏ వసే వాహ అన్న చోట ఈ సకల దేవతలు ఆ హిరణ్యర్థుడే అని నా ఆత్మ చెప్పవచ్చు బాధ్యని బట్టి చేతులు అన్ని నేనే అనుకుంటే అనేకమయ్యా ఇవన్నీ నాలో అంతర్గతమైపోతాయి ఇవన్నీ విడిగా ఏది లేదు అంతా నేను ఒక్కటాంటే ఏకత్వం మరి మీరు ఎలా కావాలంటే ఎలా చెప్పొచ్చు ఏకత్వం కావాలంటే ఏకత్వం చెప్పచ్చు అనేకత్వం కావాలంటే అనేకత్వం చెప్పచ్చు పార్టీని బట్టి స్వరూపము ఏకము కాదు అనేకము కాదు వాటి అన్నిటికీ అతీతమైనది అది ఏదో అది ఏ అంటే దాన్ని ఏకము అన్నది లేదు అనేకమే అద్వైతం తప్ప ఏకమన అనుభం ద్వైతం అంట ఏకమన అనుభం ఏకం అంటే కూడా అవచ్చు అద్వైతం అనేది అంటే అలా ఉండేస్తా అవి హిరణ్యగుడికి ఏది వర్తిస్తుందో సకల దీవులకు అదే వర్తిస్తుంది ఎందుకంటే ది డిఎన్ఏ ఆఫ్ హిరణ్య గర్భన్ఏ ఆఫ్ హిరణ్యగ్గుడు డిఎన్ఏలో అహం ఉంది వీడి డిఎన్ఏలోకి అహం వచ్చింది హిరణ్యగ్గుడు భయపడ్డాడు వీడికి భయపడ్డాడు హిరణీగ గుడికి బోర్డు కొట్టింది వీడికి కూడా బోరు కొట్టింది అంతా హిరణ్య గర్భుడ్డి అనే వీడి అనియ సేమ్ హిరణ్య గర్భుడు స్వతహాగా పరమాత్మ సకల ప్రాణము కూడా అంతే ఈ మాట మీద ఎలా చెప్పదు తత్వము శృతి సాందర్భ్యం తత్వము సే అంటే అది హిరణ్య గర్భుడు గురించి చెప్పిన మాట కాదండి అది నీ గురించి నా గురించి చెప్పిన మాట కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ ఈక్వల్ డి ట్రూ ఫర్ హిరణ్య అయితే హిరణ్య గర్భుడు తనంత తరంగా తెలుసుకుని పరమాత్మ స్వరూపులుగా ఉన్నాడు మనం అవిద్య యొక్క బంధంలో మరి ఈ తేడా ఏమిటో అంటే ఉపాధ్యాయులు కొట్టచ్చు ఈ తేడా ఉపాధ్యాయులు ఏమిటి ఆయన మనకి తేడా ఏమి తెలుస్తున్నాడు హిరణ్య గర్భస్థు ఉపాధిపేక్ష ఇప్పుడు జనకుడు జ్ఞానియా మహారాజా అంటే స్వతహాగా జ్ఞానియే కానీ మహారాజు అనే ఒక ఉపాధ్యాయు ఉన్నది ఆ డ్యూటీ అది చేస్తూ ఉంటాను కోర్టుకి వెళ్లి పేర్వల ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చుని ఆయన దగ్గరికి క్రిమినల్ కేసులన్నీ పట్టుకొచ్చినప్పుడు జస్టిస్ చోదీ చెప్తూ కొంతమందికి శిక్షలు విధించి కొంతమందికి ఏమో ఉప ఉపహారములు బహుమానాలు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు కానీ స్వతహగా జ్ఞానం అలాగే హిరణ్య గర్భుడు ఆయన ఉపాధి అత్యంత శుద్ధమైన ఉపాధి దీనికి లెక్క ఏమిటంటే హిరణ్య యొక్క ఉపాధి సత్వజస్సుమో గుణాత్మకమైన ప్రకృతి మన ఉపాధి కూడా సత్ప్రదిష్టమో గుణాత్మకమైన ప్రకృతియే కదా మరి సేమ్ ఉపాధి కదా అంటే మళ్ళీ సేమేం కాలేదు సత్ప్రదిష్టమో గుణములో సత్వ ప్రధానమైన ఉపాధి మనది సమోగుణ ప్రధానమైన ఉపాధి సత్వం రెండు దర్శనంతో ఐదు దర్శనంతో ఇది రోల్డ్ గోల్డ్ నగ రోల్డ్ గోల్డ్ నగలో మొత్తం బరువంతా ఇస్తది ఉంటే పైన పూట బంగారు అచ్చం బంగారం నాదో ఇక్కడ రాగి రెండు శాతం ఉంటుంది మొత్తం అంతా కూడా బంగారు ఎంత తేడా అంతా రెండు రోల్డ్ గోల్డ్ నగదు ఆ పూర్వం మచిలీపట్నంలో ఉండేది ఇప్పుడు ఉన్నాయి లేదన్నాను మచిలీపట్నం నుంచి వచ్చి గోల్డ్ కవరింగ్ నగదు కవరింగ్ అంటే పైన అలా గోల్డ్ యొక్క కవర్ వేస్తారు రోల్డ్ అని ఎందుకన్నారంటే ఇవాళ రోలింగ్ చేయడము ఏదో ఉంటుంది రోల్డ్ గోల్డ్ నగలు అవి మామూలు బంగారు నగల కంటే కూడా మంచి మెరుపుతో ఉంటాయి మొదటి మారం తర్వాత కడిగిపోతాయి సో అది ధరలతో పెంచిన వేరుపా రోల్డ్ గోల్డ్ నగ వేరుత అంతే ఉంటుంది అంతకంటే పో ఈ విమానంలో వెళ్ళినప్పుడు ఇక్కడ విమానంలో వెళ్ళే పడుకోండి మధ్యలో మీకు అమ్మకానికి పెడతాడు ఆ జాయిన్వెస్ట్ లో మళ్ళీ డోమ్ వ్యాపారం దాంట్లో యుష్ దాంట్లో రోడ్డు గోల్డ్ అది మీరు కొనుక్కోవచ్చు సో ఓ అమ్మాయి నాకు కావాలని అడిగింది నేను రోల్ గోల్డ్ రోడ్ గోల్డ్ అమ్మా నీకు ఒకవేళ కూడా కాదు నాకు కావాలి కొనుక్కోవాలి నేనే పోనిచ్చాడు తర్వాత మళ్ళీ కనబడి కూడా అడిగాను యావేజ్ రా అలాగే నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పర్వాలేదు ఖర్చు పెద్ద ఖర్చు పెద్ద ఎక్కట సో కనుక మనం గోల్డ్ గోల్డ్ నగల రూపంలో బంగారం రెండు సత్వ రజస్తమ గుణాలు తొంభై ఎనిమిది శాతం హిరణ్యర్ గుడు రాజు కొద్దిగా కలిపిన బంగారం నగల గురించి కూడా ఆయనకి తొంభై ఎనిమిది శాతం సత్వగుణం రెండు ఉపాధి శుద్ధి అతిశయము అని చెప్పారు అతిశయించిన ఉపాధి యొక్క శుద్ధి ఆయనకుంది అందుకోసం అది మనసులో పెట్టుకుని శృతులు చదుచిగా ఆయన పరమాత్మ అని చెప్తారు రాజశ తరుచిగా అక్కడక్కడ ఆయన కూడా సంసారం లాగా శృతులు వచ్చేసి చెప్పబడుతూ ఓకే ఇక జీవుడి దగ్గరికి వస్తే అలాగే తర్వాత శృతి స్మూర్తి వాదాభుక్త పైన కొటేషన్స్ ఇచ్చారు కదా ఈ స్మూర్తులు ఎలా చెప్తున్నాయి ఈ శృతిని ఎలా చెప్తున్నాయని అన్ని కూడా ఆయన యొక్క ఆ పరమాత్మతత్వాన్ని బోధించే శృతులు అధికంగా ఉంటాయి ఎందుకంటే ఆయన యొక్క ఉపాధి అంత శుద్ధమైన ఉపాధి కనుక సంసారిత్వం కొడుకు గొప్ప ఉంటుంది దాన్ని కూడా శృతులు స్మృతులు ప్రస్తావిస్తారు సంసారిత్వంతో ఇప్పుడు కరో చోట కరో చోట సంసారత్వం ఉంటుంది అది ఎలాగో భయపడ్డాడు అది సంసారత్వం కానీ మరుక్షణంలో భయానికి హేతు లేదని తెలుసుకున్నాడు ఇప్పుడు సత్వగుణం ఓవర్టేక్ చేసేసాడు బోర్డు కొట్టిన ఆయనకి అది సంసారత్వం మళ్ళీ తర్వాత నాకు ఆనంద స్వరూపని నాకు బోర్డు కొట్టిన తెలుసుకున్నాడు మళ్ళీ పరమాత్మ కాబట్టి ఈ రకంగా ఆయన భయపడ్డాడు అని ఇలాంటి ఒకటి రెండు చోట్ల ఆయన యొక్క సంసారత్వాన్ని చెప్పినట్లుగా చెప్పినప్పటికీ మొత్తం మీద ఆయన పరమాత్మ స్వరూపుడుగానే శృష్ణుల చేతను ప్రసాదించబడుతూ ఉంటాడు ఇది దీవుడి దగ్గరికి వస్తే ఆపోజిట్ సంసారిత్వంతో వచ్చి దేవదర్శ ఏంటి అదే ఇక దీవుడికి తూ ఆపోజిట్ జీవానా ఉపాధి అశుద్ధి బాహుయా సంసారత్వమేవ్యతే జీవుడి దగ్గరికి వచ్చే పాఠం చెప్పేప్పుడు అది శుద్ధి చెప్తూ ఉంటుంది జీవుడి గురించి చెప్పేప్పుడు జీవుడు ఏంటి ఇల్లు ఉంది నా ఇల్లుంటే మరి అది అశుద్ధిటి ఆ ఇల్లు అనే ఉంటుంది విడిపోతారు అశుద్ధి ఒకప్పుడు కూలిపోతుంది ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి మన ఇటో భూకంపం వచ్చింది మొత్తం టౌన్ అంతా పోయింది ఆ టౌన్ వాళ్ళందరూ మళ్ళీ అదంతా పోరగొట్టి మళ్ళీ ఫ్లాట్ మరి నెట్టి మళ్ళీ సర్వే చేసుకుని అసలు సర్వే చేయడానికి కూడా లేని పరిస్థితి అంతా మొత్తం అంతా నేల మంతా వెళ్ళిపోయింది సౌండ్ చాలా మంది పోయారు కూడా కొన్ని వాళ్ళు రుణ వందలు రుణ వందరూ పోలేదు సరే మొత్తానికి బుడ్ రోజు తర్వాత క్లీన్ అప్ చేసేసి వీధులు వీధులు మళ్ళీ మార్పింగ్స్ అది పెట్టుకొని మళ్ళీ కట్టుకుంటున్నారు నా వీళ్ళంటే ఎలా ఉంటుంది దేహాన్ని నా దేహం అనడానికి వీల్లేదు వీటి దేహాన్ని ఇది నా దేహము అనడానికి వీల్లేదు అలాంటి వీరి నా ఇల్లు వీరు నా భార్య ఇత్యాది వీరు నా కొడుకు ఇటువంటి మాటలు చాలా ఉపాధి యొక్క అశుద్ధి చూపిస్తూ ఉంటాడు ఉపాధి అంటే తక్షణం చాలా దాంట్లో చాలా కాముష్యం సంసారాభిముఖంగా ఉంటాడు ఎప్పటికీ సంసార అయితే చూస్తూ ఉంటాడు సంసారంతో సంబంధాన్ని పెట్టాయి అంటే మరి సంసార బంధం అలాగే ఉంటుంది కదా తర్వాత భయపడుతూ ఉంటాడు అనేకమైన అంధవిశ్వాసాల్లో కలి ఉత్మవిశ్వాసంలో ఉంటాడు మనిషి కాబట్టి అటువంటి వాడిని ఉద్దేశించి ఆయన నీ పరిస్థితి నేను ఎంతసేపు చెప్పాను ఐదు నిమిషాలు చెప్పాడు రేపు ఇంతలోకే ఇంతలోకే ఐదు నిమిషాలు సంసారాన్ని వర్తించాలని ఎందుకంటే జీవులు సంసారం బహుళంగా ఉంటారు సంసారాలుగానే ఉంటారు మోస్ట్లీ ఉపాధి చాలా శుద్ధితోనే ఉంటుంది ఎలా అంధ విశ్వాసం ఒకరో లక్షణం అలా ఉంటుంది సంసారంలో పడి పొట్టుబట్టులాంటి లక్షణం ఉపాధి అశుద్ధిగా అశుద్ధి అంతేతనే సంసారత్వమే ప్రాయశ అధిగతి అయితే జీవులకు ఈ సంసారత్వం చాలా నెట్టిగా ఉంటుంది కాబట్టి శాస్త్రంలో కూడా ఆ సంసారత్వాన్ని గురించే చెప్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి అడుగుతున్నా మీ స్వరం బ్రహ్మరా అని ఓసారి సంవత్సరం పాఠం చేస్తే వారు అడగం సార్ ఎలాంటి సంసారం కృష్ణోపాధిపేక్ష ఈ తూ సార్ సర్వత్రా ఉంటుంది సర్వపరత్వేన అభిధీయతే ఈ శృతులు స్మృతులు జీవుల గురించి మోస్ట్లీ సంసారిగానే వర్ణించినప్పటికీ అక్కడక్కడ ఆ ఉపాధిని మొత్తం ఒక కృష్ణ పూర్తిగా ఉపాధిని పూర్తిగా నేను తీసుకుక్కడ ఉపాధిని పూర్తిగా తీసి పక్కన పెట్టగలరా తల్లిపోయి ఈవేళ ఎవరు పుస్తకం తీసుకున్నారు ఎవరు కృష్ణోపద పుస్తకం ఎవరు తెచ్చుకుంది అది ఒక్కసారి నాకే ఇచ్చారు నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తా మీరు కూర్చోండి నేను ఢిల్లీ ఈ ఉపాధిని పూర్తిగా తీసేటప్పుడు ఎలా ఉంటుందో చెప్పమంటారా నవ్వు చెప్పినట్టున్నాను మరీ చెప్తారు ఉపాధిని తీసేయాలి నేను అని మొదలు పెడతాను నేను అని పరమాత్మ స్వరూపానికి ద్వారా అయింది నేను పూరు పేరు లేని ఒక పేరును పట్టుకొని ఇది నా పేరు అనే ప్రమోట్ చేసుకోకూడదు తన పేరు పెద్ద అక్షరాలతో రాయించడం బ్యానర్స్ రాయించడం ఆ బ్యానర్స్ లో గోల్డెన్ కలర్ లో పేరు పెట్టడం పెద్ద పెద్ద ఫోటో అలా చేయకూడదు ఊరు నేను పుట్టిన ఊరు అంటే దాన్ని మళ్ళీ పెద్దగా ప్రమోట్ చేస్తూ ఉండడం అలాంటివి చేయకూడదు ఎస్టేపాలు మీరు దీసుకుపోతారు ఊరు పేరు లేని అనాభకు మీరు ఏ ఊరని నాకు నేనేం చెప్తాను అంటే బొలారం వెళ్ళినప్పుడు నాకు అలవాళ్ళని చెప్తాను పాపం వాడి విని సంతోషిస్తా అమెరికా వెళ్ళినప్పుడు నేను మీ వాడినారా బాబు నన్ను మీరు గుర్తు పెట్టకండి నేను మిమ్మల్ని నమ్ముకుని నేనున్నాను నన్ను నమ్ముకుని మీరున్నారు నేను సగం సంవత్సరంలో సగం మీతోటే బతుకుతున్నాను కదా నేను నేను మీ వాడినని వాడు చెప్తాను వాళ్ళు సంతోషిస్తాను పూట కాకినాడ వెళ్ళినప్పుడు కాకినాడేనండి నాది నా కాకినాడే నేను నేనే కాకినాడ వాళ్ళు కోపం సంతోషించి భిక్ష అది బాగా ఏర్పడతారు ఇంక ఈ మధ్య కాలంలో ఇంకేం చెప్తానంటే హృషికేసు ఎక్కడికైనా సన్యాసులు హృషికేశంలోనే పోతే ఎందుకు ఇక్కడ ఋషికేసు కాకుండా ఇక్కడికి ఎక్కడికి ఎందుకు వెళ్ళాం ఇంకో నోటికి వెళ్ళకుండా భిక్ష ఎత్తుకోషి కేసులో భిక్ష వెతుక్కో భిక్ష మన మన కళ్ళ ముందు అక్కడ రామ్ బచ్చన్ అని ఒక సత్య అతని పేరు రాము బచ్చు అంటే శ్రీరాముడు రక్షి బాగా రక్షించడం కదా సో ఈ రాము బచ్చన్ ఎలా కనపొడతాడంటే రక్షకుడు లాగే కనపడతాడు ఎందుకంటే స్వామి తిరిగి ఇంకొంచెం తెలుగు కావో కావో అది కొసిరి కొందరి అందించి పిలిపిస్తాడు ఎవరు పిలిపిస్తానండి చిన్నప్పుడు తల్లి తినిపించింది మళ్ళీ రాము బచ్చని వినిపిస్తాడు కృషి చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన ఊరు ఏదన్నట్టు మన మనకి ఊరు ఏది లేదు నేను ఊరు పేరు లేని అనాడు నాకు నేనే అజ్ఞాతం చెప్తే చాలా ఇంపార్టెంట్ అది మాట ఇప్పుడు నా గురించి ఊరో వాళ్ళకి తెలియదు తెలుస్తుంది మనం టీవీకి దూరంగా ఉండేది వస్తుంది తెలియదు ఎవరు మీరు అంటారు నాకు తెలియదు మనం నాకు తెలియాలి ఐ హూ అలా అని చెప్పే హూ లేదో అనే ప్రశ్న వస్తుంది లేకపోతే ఇంకేమైనా నాకు నేనే అజ్ఞాతం చెప్తే నాకు తల్లిదండ్రులు లేరు అంటే ఈ తర్జన పెట్టకుండా అలాగే దానికి దుర్వ్యాఖ్యానం లేకూడదు సన్యాసులు గజులు పెట్టదు ఇది కూడా ఉంది నాకు అన్నదండ్రులు తల్లిదండ్రులు లేరు అన్నదనుములు అన్నదములు ఏంటి ఎవర కూడా అన్నదములు లేదంటే అర్థం అంటే తెలుసు అండి తల్లి వాళ్ళు ఆస్తిలో వాటానికి వెళ్ళేటువంటి సమస్య లేదు నాకు ఊరు పేరు లేదు నాకు దళితులు లేదు అన్నవాడు వాటాకి వెళ్ళలేదు వాడికి ఏవాత కృష్ణ ఉపాధిని తిరస్కారం చేయటము అక్క చెల్లెడు లేదు ఉప్పుక లేదు చావు లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు చచ్చిపోయిన తర్వాత మీరు ఇది కట్టండి అది కట్టండి ఈ సమస్య లేదు నాదంటూ ఒక గ్రామం లేదు రాజ్యం లేదు రాజ్యం అంటే రాష్ట్రాన్ని రాజ్యం రాష్ట్రం అనుకో రాజ్యం లేదు రాష్ట్రం లేదు మన తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాజ్యం కర్ణాటక రాజ్యం తెలుగులో అలాంటి ప్రసిద్ధి వచ్చింది రాష్ట్రం లేదంటే నేషన్ రాష్ట్రం అంటే నేషన్ నా వారు ఎవరూ లేరు నాకెవరు నాకు నాకు కావాల్సిన వారు కలవారు నా వారంతో ఎవరూ లేరు నన్ను వారు కూడా ఎవ్వరు లేరు లేదు నాకు గతం లేదు భవిష్యత్తు లేదు గత భవిష్యత్తులోచే చేసడే వర్తమానం లేదు అంటే మనుషులు వర్తమానం అనేది ఒప్పుడు వాళ్ళ వర్తమానం అది యథార్థమైన వర్తమానం కాదు గతమే ప్రవహించి వర్తమానాన్ని నింపివేస్తుంది దాన్ని వీడు వర్తమానం అనుకుంటారు అలాంటి వర్తమానం కాదు టైంలెస్ ప్రెజెంట్ కావాలి కాబట్టి మామూలుగా మనం అనుకుంటున్నాం నేను అరవైన పట్ల వేరు నడుస్తుంది అంటాడు అది వర్తమానం అంటాడు అదేం వర్తమానం అది గతాన్ని పెట్టి కట్టుకో లెక్క కట్టిన వర్తమానం కదా అది తప్పది శకులం కా అది లేదు నాకు కీర్తి లేదు ప్రతిష్ట లేదు కులదైవం లేదు కులదైవంలో పెట్టుకుంటారు అంటే ముందు కులం తర్వాత దేవుడు అంటే యాదవుడు అనుకోండి కృష్ణుడు దేవుడు రాముడు అన్నమాట ఎలా తయారు ఓ కమ్యూనిటీ ఉండే వాళ్ళు రేణుకాదేవి గుధిస్తారు ఆ ఇంకో కమ్యూనిటీ ఉండే వాళ్ళు ఎవరిని పూజిస్తారు వాస్తవీ దేవిని పూజిస్తారు వాస్తవీ కన్యత పరమేశ్వరీ దేవిని పూజిస్తారు ఆ కమ్యూనిటీ వాళ్ళు వాసవీ కన్యత పరమేశ్వరినే పూజిస్తారు ఇంకెవరే పూజిస్తారు వాళ్ళ ప్రతి దేవాలయాలు కూడా అవే ఉంటాయి ఇవన్నీ కులదైవాలు ఆత్మగంట భిన్నంగా ఇష్టదైవమైనా లేదు అహం బ్రహ్మాష్టమి అన్నప్పుడు బ్రహ్మ శబ్దానికి ఇష్టదైవో అర్థము కాదు అహం శబ్దానికి పరిచ్ఛేదమైన వ్యక్తి అర్థం కాదు దీనికోసం ఆ మాట వేయాల్సి ఉంటుంది ఆ మాట వేయకపోతే అహం బ్రహ్మాష్టమిలో అహమ్ము అంతా శుద్ధమైన వీరి బ్రహ్మ ఇంకా చేతులు కాదు బ్రహ్మకి ఇష్టదైవం కాదన్నా నాకు కృష్ణుడు ఇష్టదైవం రాముడు ఇష్టదైవం అన్నప్పుడు అహము బ్రహ్మలా ఉంటుంది ఇష్టదైవానికి భక్తుడికి భేదమే ఉంటుంది తప్ప కాబట్టి పని కట్టుకుని ఇష్టదైవాన్ని కూడా పక్కన పెట్టాల్చుకుంటుంది అంటే వీళ్ళు నాస్తి కూడా దైవాన్ని ఆత్మ కంటే భిన్నంగా ఆత్మయే దైవం అన్నారు నాకు పుణ్యపాపాలు లేవు పరలోకాలు లేవు నాకు వర్ణం లేదు ఆశ్చర్మం లేదు అంటే వేదక లోపల కర్మకాండను నిర్ధారించేటువంటి వర్ణాశ్రమాలన అనే ఉపాధిని కూడా మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది ఇల్లు లేదు వాటి లేదు ఆస్తిపాస్తులు అసలేవు మరి నేను ఎవరు ఏమో నాకు నాకే తెలియదు ఏది ఉందో అదే నాకు ఆశ్చర్య అదే నాది అదే నేను అంటే శూన్యవాదంలోకి వెళ్తుంది అనుకుంటానేమో శూన్యవాదంలోకి వెళ్ళచ్చు అద్వైతంలోకి వెళ్తుంది అనుగ్రహం ఏది ఉందో అలా ప్రసాదం చేశారు ఈ కథ ఇంకా ఎందుకు పెట్టారంటే యావృత్త కృష్ణ ఉపాధి అపేక్షయ సకలమైన ఉపాధి యొక్క భేదములనన్నిటినీ క్రోచి సుక్షుత అనే సందర్భాన్ని మనసులో పెట్టుకుంటే సర్వ పరత్వైన అధిధీయే స్మృతి వారైతులు స్మృతులు కూడా సకల జీవులు ఆ పరమాత్మయే అని చెప్తూ ఉన్నాడు మరి అయితే లోకంలో ఫిలాసఫర్స్ గురించి మాట్లాడతారు చైతన్యం ఎందుకంటే మనమంటే సమతాయ సమాజం అది మాట్లాడతారు కానీ ఫిలాసఫర్స్ ఉన్నారు పార్టీకులు కూడా ఉన్నారు ఎవరో తెలుసు పార్టీకులు నైనాయకులు వైశేషికులు సాక్షి ముఖ్యంగా సాంక్ష్యం కార్తీకులు అంటే నేను చట్టం చూడకుంటున్నాను వాళ్ళు మాత్రమే అనుకోవాలి వాళ్ళు దీంతో ఒకసారి వాళ్ళు నైయాణికులు వైశేషికులనే అదో సిద్ధాంతం దాని మధ్య తెలియదు తక్కువ తర్వాత సాంక్ష్యాం సాధ్యాన్ని కూడా ఎవరు చదువుతున్నారు ఉన్న సాంఖ్యాన్ని చూడటమే ఆయన కాలంలో వీళ్ళ దురుడు ఉండేవాడు వీళ్ళందరికీ కార్తీకులు ఈ కార్తీకులు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దే శృతి యొక్క బోధని వాళ్ళు పట్టించుకో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బుద్ధికి పొదుపు పెట్టిన బుద్ధితోటి మేము ఆ తత్వాన్ని నిర్ధారిస్తాము అని పూనుకుంటాం అప్పుడు కూనుకుంటే ఏమవుతుంది వాళ్ళకి ఎదుర్కొన్నా ఏం కనబడుతుంది ఆ జగత్తు కనపడుతూ కాబట్టి జగత్తు దృశ్యము ద్రష్టమేము అనే ద్వైతంలో ఉంటా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అదే సత్యము అనే ఒక దృఢమైన విశ్చయంతో వాళ్ళు వాదిస్తూ ఉంటారు అది స్టార్ట్లో అలాగే వాళ్ళు వచ్చాడు వాదన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ వేసుకొని చేస్తాడు సోక్ర తీసుకు వచ్చేప్పటికీ నేను ఆత్మస్వరూపులను సర్వను ఆత్మ లేని సోక్ర తీసుకెళ్తాను వస్తూ వీళ్ళే వీళ్ళు ఏమిటంటే చూడండి ఆర్థిక ఇస్తూ పరిశ్యక్తాగమై ఆగమబలం లేదు వాళ్ళ అంటే శుతి యొక్క బోధను పట్టుకుంటే వచ్చే ఆ అనుభవం యొక్క బలం వాళ్ళకి లేదు దాన్ని వాళ్ళు వినిపించారు అంటే వాళ్ళేమిటి అస్తి నాస్తి కది విరుద్ధం బహుతక్క ఆకులీకృతాధ ఆవేదనతో చెప్తున్నారు వీళ్ళు అనేక ఆర్గ్యుమెంట్స్ సక్క అంటే సెజరింగ్ కృతి కర్తని కృతి అలా సక్కా అక్షరాలతో ఒక తిరగరింగ్ సెజర్ తో ఏం చేస్తారు కట్ చేసి సాంశులు చెప్పిందాన్ని వైయాయకులు కట్ చేస్తారు వైయాయకులు చెప్పిందాన్ని వైశేషికులు కట్ చేస్తారు వైశేషుడు చెప్పిందని మళ్ళీ సానిసులు కట్ చేస్తారు అలా ఒకడు చెప్పిందని ఇంకొకడు కట్ చేసుకుంటూ కొంత ఇదే వీళ్ళ పని వీళ్ళు ఒకడు అంటాడు నాస్తి పరమాత్మనేది లేదని సాంతువుడు అంటారు కాదుగా అస్థి అంటాడు తార్కికుడు వైశేషుడు తర్వాత ఈ తార్కికుడు వైశేషుడు ఏమంటారంటే ఆత్మ కట్ అంటారు వాళ్ళు సాంక్షులు ఏమంటారంటే ఆత్మ ఆ ఖర్చు అని వాడు అంటారు సో వీరు చెప్పిందని వాడు ఖర్చు చేస్తాడు వాడు చెప్పిందాన్ని వీరు ఖర్చు ఆ దృష్టాంతాలు అలా అటువంటి వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే శాస్త్రముంటే వేదము వేదం యొక్క అర్థం అంటే తాత్పర్యం పరమాత్మ పరమాత్మని చెప్తోంది వేదం తాత్పర్యంగా అదే అద్వయము రెండవది లేదు పరమాత్మ ఆ తాత్పర్యమునందరినీ కూడా వీళ్ళు కలిసి వేస్తున్నారు ఆత్మీయ కొడు అంటి పెట్టమంటే అక్కడ ఏదైనా నీళ్లు ఉన్నాయనుకోండి అంటూ దిగేసి ఇలా ఈటాడు కొట్టేసి ఆ బురద ఉన్న బురదంతా పైకి తీసుకొచ్చేసి ఆ నీటిని మటీగా తయారు చేయలేదు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఈ పిల్లలు ఎక్కడైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేసేదో అభిసేదో వీళ్ళు అనుకుంటే ఒక పన్నెండు కిలో దూపుతారు మన అది వేదో ఏం చెప్తోంది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనే విషయంలో జనులకు ఏ రకమైన గైడెన్స్ లేకుండా అంత పారు చేసి పెడుతున్నారు అని అంటారు అర్థనిశ్చయో దుర్లభ అది లేదా ఏమిగా కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఏం చేశారంటే తాస్త అర్థం అంటే తాత్పర్యం తాత్పర్యము నిశ్చయముగా ఇది ఫలానా అని తెలుసుకోవడానికి వీలైన విధంగా కష్టమైపోయే పరిధి పరిస్థితి వీళ్ళు తయారు చేసి పెట్టారు కానీ మళ్ళీ తూ కేనుసారి శాంతదర్పా ప్రత్యక్ష నిశ్చితా దేవతాది విషయ దీనికి భిన్నంగా అంటే సాంఖ్యులు వైశేషికులు వైయాయులు వీళ్ళకి భిన్నంగా కొంతమంది ఉన్నారు వాళ్ళు కేవల శాస్త్రానుసారిన ఆ వేదము ఆ ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆ పద్మాన్ని మాత్రమే వారు అనుసరిస్తారు అంతే తప్ప ఎవరేది చెప్తే పరిగెట్టు ఉండడం బాబా గారన్న కోయిలు తీర్చారన్నాం మా గురువు గారన్న ఆయన యోగారు ఆకాశంలో వద్దాను నేను శిష్యులు ఎంతో ఉండడం లేకపోతే ఈ ఆ గోడుకు తీరితో ఉండడం ఇలాగా నేను ఏ గానికి ఆ అలా ఉండను కేవలం శాస్త్రా జీవితంలో సుఖాలు వస్తాయి ఒకప్పుడు పది మంది ప్రశంసిస్తారు ఒకప్పుడు నిరాదరణ చేస్తారు అన్ని సందర్భాల్లో కూడా ఆ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ తత్వాన్ని పట్టుకుంటాను శాంత అహంకారాన్ని పూర్తిగా నివారించి చాలా గణ ఉంది ఉంటారు ఎందుకంటే అంటే వీరు సత్యంలో అహంకారం జరిగిపోతుంది వీడ మాట వాడు కాదు వాడు మాట వీడు కాదు సో మన మాట చెల్లిబాటు అయితే నా ఇంత మన మాట ఇంకొకరు ఖండించి వాడి మాట పనిచే నిలపడం అనుకోండి వీడేమో నాకు అవమానం జరిగిపోయింది అని ఈ ఉంటారు వీళ్ళు అలాంటి దత్వం ఏదీ లేకుండగా చాలా వినయ స్వభావంగా ఉంటారు అటువంటి వాళ్ళకి శాస్త్రవము దేవతలు దేవతలు అనగానే దేవతలంది ఆ దేవతల యొక్క స్వరూపమేమి జీవుడికి దేవతకి సంబంధం ఏమిటి భేదం ఏమిటి మొదలైన విషయము అన్ని కూడా కలవతలామలకము వల్లే ప్రత్యక్ష విషయంగా స్పష్టంగా కనబడుతున్న దాని విషయంలో తప్పు తప్పుగా తెలుసుకోవడానికి ఏ అవకాశము ఉండదు తప్పుకు అవకాశం ఉండదు ఎప్పుడు ఎదుర్కొన్న కంటికి కనబడుతుంటే తప్పేం చేస్తారు ఎదురుకున్నా యాపిల్ పండు పెట్టి ఏమిటి అని అనుకోండి అంటే కోడి పిల్ల అని చెప్తారా యాపిల్ పండు అంత స్పష్టంగా వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తారు అంత స్పష్టంగా ఉంటారు ఆ తర్వాత దేవతలు దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా వారికి అంత స్పష్టంగా తెలుస్తూ దేవత యొక్క స్వరూపమేమి ఇచ్చారు దేవతాది లేదు దేవతలు ఏకమా అనేకమా జీవుడికి దేవతకి ఉపాసకుడికి ఉపాస్యానికి మధ్య ఉండే సంబంధం ఎలా ఉండాలి ఏమిటది మొదలైన విషయము అన్నీ కూడా ఈ మహాత్ములకు స్పష్టంగా తెలుస్తూ అని హిరణ్య గర్భుడు సంసార్య అసంసార్య అనే ఒక మీమాంసను వేవనెత్తి ఉపాధిని బట్టి ఇదేనా అవ్వచ్చు చెప్పినా మొత్తం మీద కంప్యూషన్స్ ఎలా ఉన్నాయో విషయం చాలా చక్కటి విచారణ విచారం చేసేప్పుడు మీకు అనుగ్రత హిరణ్య గు ఇప్పుడు ఆ ప్రశ్నకు అనుగ్రహించదు కానీ మీరు ఆ విచారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఎన్నీ ఒక్క గొప్ప అందాము తగ్భేదం అవ్యాకరీ ఇదం అంటే జగత్ తత్ అంటే సృష్టికి పూర్వం ఎలా ఉంది అవ్యాకంగా ఇప్పుడు పది నగలు పెట్టారు ఈ పది నగలు ఎక్కడి నుంచి కొట్టుకుంటామంటే నేనే ఒక కేజీ బంగారం వచ్చిందండి రేపు పదిహేను రోజులు లాస్ట్ మంత్ ఒక కేజీ బంగారం దాన్ని రూపంగా తయారు చేశాము అని చెప్పాడు అంటే అర్థం పది నగళ్ళు ఈ నగలు రూపాన్ని పొందట ముందు ఎలా ఉన్నాయి ఒక ముద్దగా ఉన్నాయి బుద్ద అంటే అర్థమేంటి అవ్యాసరము అంటే నామ రూపములు స్పష్టముగా ప్రకటమయ్యి ఇవ్వ ఇది కాసుల పేరు ఇది వర్ధనం అనే భేదములు లేకుండగా అలా తేడాలు ఏమీ లేకుండగా నామరూపం వ్యాకరణం వ్యాకరణము అంటారు ప్రేమ లేకుండా ఈ జగత్తు కేవలము ఆ సద్పముగా ఉందే ను అనే ఒక పెద్ద దీని మీద అవతారిక ఉన్నది దాని మీద వ్యాఖ్యానం ఉన్నది చాలా ఇంపార్టెంట్ అది దీన్ని మళ్ళీ క్లాస్లో మనం కొనసాగిద్దాము స్వామివారం